చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం బాబు నీలో జ్ఞానం ఉందినైనా ఈ జ్ఞానం ఏం చేస్తుంది అయితే స్వరూప జ్ఞానంగా అయినా ఉంటుంది లేదంటే వృత్తి సహితమైన అయిపోతుంది కాబట్టి వృత్తి సహితం అయినప్పుడల్లా దీనికి ఐదు లక్షణాలు వచ్చి పడిపోతూ ఉంటాయి కర్మ శోకము రాగము మౌనము ఆనందం సరేనండి ఈ యిని సామాన్యులకు కూడా సకల జీవరాశికి కూడా వర్తింపచేస్తుంది ఇదే ప్రకృతి అంటే ప్రకృతి ప్రకృతి అని ఎక్కడైతే అంటామో ప్రకృతిని ఎలా గుర్తిస్తున్నాం మనం ఇప్పుడు అయితే కర్మ ద్వారా గుర్తిస్తాం లేకపోతే శోకం ద్వారా గుర్తిస్తాం హలో వినపడుతుందా వినిపిస్తున్నా బ్యాటరీ చార్జ్ అయిపోయింది ఆ సరే ఇది విషయం సరే దీన్ని కాసేపు ఆ సాధకుడు సామాన్యుడి దగ్గర నుంచి సాధకుడు పొద్దాం ఇప్పుడు ఇతడేం చేయాలి మానవుడి అల్టిమేట్ గోల్ ఏమిటి కర్మ చేసిన నువ్వు స్వరూపజ్ఞానాన్ని పొందారు భక్తి ఆచరించినా స్వరూపజ్ఞానాన్ని పొందాలి యోగాన్ని ఆచరించినా స్వరూపజ్ఞానాన్ని పొందాలి సరే స్వరూప జ్ఞానాన్ని బోధించేటటువంటి తెలియజెప్పేటటువంటి మేలుకొలిపోయేటటువంటి జ్ఞాన మార్గం అయినా సరే నువ్వు స్వరూప జ్ఞాన నిష్ఠుడివే అని చెప్పాలి కర్మలో అయితేనేమో స్వరూప జ్ఞానాన్ని పొందాలి భక్తిలో అయితేనేమో స్వరూప జ్ఞానాన్ని పొందాలి యోగంలో అయినా కూడా స్వరూప జ్ఞానాన్ని పొందాలి ఒక్క జ్ఞాన మార్గంలో మాత్రమే నువ్వు అదయ్యే ఉన్నావు అని చెప్తూ అంటే కర్మ భక్తి యోగ మార్గాలలో సాధన వస్తువు సాధ్యమది జ్ఞాన మార్గంలో అది సిద్ధవస్తువు ఇది గుర్తుపెట్టుకో స్వరూప జ్ఞానం జ్ఞాన మార్గంలో సిద్ధ వస్తువు అదే మిగిలిన మార్గాలలో సాధ్యవస్తువు అయితే ఏమండి సాధ్యము అనగానే ఏమైపోయింది సాధన సాధకుడు వచ్చేసాయి అంటే కర్మ చేసినా సాధనగా చెయ్యాలి ఏడ్చినా శోకం వచ్చినా సాధనగా ఏడవాలి రాగ సముచ్చయం వచ్చినా సాధనగానే రాగ సముచ్చయాన్ని అనుభవించాలి అలాగే మౌనం వచ్చినా సాధనగానే మౌనాన్ని అనుభవించాలి అలాగే ఆనందం వచ్చినా కూడా దాన్ని కూడా సాధనగానే అనుభవించాలి ఇది సాధకుడు అంటే సాధకుడు అంటే అర్థం ఏంటయ్యా వాళ్ళ వల అది కూడా సాధనే వెలవెల్లాడిపోయండి అది కూడా సాధనే ఏమిటి ఏం సాధకుడు పోయా నాకు అర్థం కాదు ఆపరేషన్ చేస్తే అంత విలవెలా ఏడుస్తావేమిటి విలవేలా బాధపడిపోతాయి ఆపరేషన్ చేస్తే బాధ కలగదా శరీరం లేదా వాడికి అన్నాం అనుకోండి వలవల వెలవెల అనేవి శరీర ధర్మాలు ఇది గుర్తు శరీరానికి రెండు ధర్మాలు ఉన్నాయి దానికి ఏమని చెప్తుంది లోపల సూక్ష్మ శరీరం అయితే వలవల విలవిల విలవెల్లాడిపోవడం వలవలా ఏడవటం ఇది సూక్ష్మ శరీర ధర్మాలు దానికి వేరే పని పడాలి దానికి ఎప్పుడు ఇదే ఎంతసేపు దానికైతే విలవెల్లాడిపోతూ ఉంటుంది అంటే ఓర్చలేదనమాట అది దీహ తోచిందంటే ఓర్చలేదు అది విలవెల్లాడిపోతుంది ఈ విలవిల్లాడిపోవడం ఎక్కడ దాకా తీసుకుపోతాయని వలవలా ఏడితే దాకా తీసుకుపోతాయి ఎందుకని అక్కడ దాకా గాని దానికి బాగా బొప్పి గడితే తల బొర్ర బొప్పి గడితే గాని దాన్ని ఇది ఈ సూక్ష్మ శరీరంలోనే ఉండదు ఈ అజ్ఞానం అంతా వేరే ఎందులోనూ ఉండదు ఇది బాగా బర్రబొబ్బి కట్టినప్పుడు బాగా పరిణామం వచ్చినప్పుడు తెలుస్తుంది అనమాట ఎప్పుడైతే సదాచారాన్ని సత్వగుణ నిర్ణయాన్ని సత్వగుణ జీవనాన్ని సాత్విక జీవనాన్ని జీవిస్తామో అప్పుడు ఈ సూక్ష్మ శరీరంలో తెలివి ఏం తెలివి వర విలవెళ్ళ ఆడటప్పుడు ఇక ఉపేక్ష ఉదాసీనత ఉత్తిష్టత దీనికి మూడు లక్షణాలు వస్తాయి సాధకుడికి ఎప్పుడు ఈ మూడు లక్షణాలు ఉండాలి ఉపేక్ష ఉదాసీనత ఉత్తిష్టత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మూడు లక్షణాలు లేనివాడు సాధకుడు కాజాలను ఇవి ఎక్కడ రావాలి అంటే సూక్ష్మ కారణ శరీరాల్లోనే పరిణామం రావాలి వేరే దగ్గర రాదు ఉపేక్ష ఉదాసీనత ఉత్తిష్టత ఈ మూడు ఎవరికైతే అబ్బిరయ్యో వాడు ఆటోమేటిక్ ఏం చేస్తాడు ఉపేక్ష ఓ వృత్తి కలిగిందండి ఓ కర్మ కదిలిందండి ఏం చేస్తాడు కర్తృరాజ్ఞయాప్యే ఫలం కర్మకిం పరం కర్మ తడం ఉపదేశారం గుర్తొస్తుంది